నేడే హరిసేవలైతే నిత్యభోగములు పోడిమి తెలుసుకోవో బుద్ధిరిగి జీవుడా పక్కన మనసులోన పాలు తాగినట్లనే చక్కని మాయలలో సంసార భాగములు నిక్కినిక్కి నీళ్లలో నీడ చూచినట్లానే దిక్కుల కర్మఫలము దిత్తభోగములు నేడే హరిసేవలైతే నిత్యభోగములు పోడిమి తెలుసుకోవో బుద్ధిరిగి కన్నులు మూసి మదిలో కలలుకనినట్లానే పన్నిలోకముల ప్రపంచభోగములు అన్నిటా తెరలో బొమ్మలాటలాడినట్లానే తన్నల పుట్టి పెరిగే జన్మభోగములు నేడే హరిసేవలైతే నిత్యభోగములు ఓడిమి తెలుసుకోవో బుద్ధిరిగిడా కడు చందమామ గుటుకలు మింగినట్లానే తడవి మోహించు చిత్తజభోగములు ఎడయక శ్రీవెంకటేశుడు కరుణించితే అడియాలపు టీవులు ఆత్మభోగములు నేడే హరిసేవలైతే భోగములు కోడిమి తెలుసుకోవో బుద్ధిరిగి ఇవుడా